తీర వెళ్లి ఒక సరవరం దగ్గర చూచింది అట్లా అక్కడంతా పద్మాలుగు యుద్ధమాలంతా ఉన్నాయి వాకింగ్ పోయేవాళ్ళు ఊరికే పోరు పోయేదేమో వాకింగ్ కే మధ్యలో బట అనేది తింటారు అదే అది కదా ఇప్పుడు ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే తినాలని ఎవరు అనుకోరు వే వాకింగ్ పోదాం ఎక్కడ పోతావే ఎక్కడ పోతా ట్యాంక్ బండు ఇంకా ట్యాంక్ బండి ఎక్కిన తర్వాత ఏమేమి ఉంటాయో పల్లీలుంటే పల్లీలు పట్టణాలు పట్టణాలు ఐస్ క్రీములు అక్కడే వేరుశెన్నపప్పు అక్కడే అంత అక్కడే ఓకే అట్లాగే ఇది కూడాను పాప వాకింగ్ కంటూ పోయింది కాని మార్గమధ్యంలో ఒక సరోవరం కనిపిస్తే దాంట్లో పద్మాలు వికసించి కనపడ్డాయట దీనికి ఎట్లాగో మకరందం కావాలి కానీ కాదు అనుకున్నది అట ఎట్లాగో పోతున్నావు టీ తగేసిపోతాం వాకింగ్ లో టీ చాయ్ వెళ్లి దాని మీద వాలింది మీ పువ్వులో మకరందం ఉంది కనుక ఆ పువ్వు జు దాంట్లో ఉండేటువంటి మకరందాన్ని తేనెల్ని జురుకుంటా ఉంది సరేనా అంతవరకు బాగుంటుంది మనం కూడా అయితే ఎందుకు సార్ మీరుండీ కొద్దిగా టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం ఇది మావిడ దోశలు వేస్తుంది కూర్చోండి రెండు దోశలు దిని వెళ్ళిపోదామని రెండు పోయి ఇరవై లాగి ఆ తర్వాత అంటాడు రేపు చేసుకుంటే పోలేదు సార్ పడుకుంటాం నీరసంగం అది తమాషా ఎందుకంటే అప్పుడే పోయి పర్వాలేదు ని అప్పుడేమో దోశలు వేస్తా ఉందండి ఒక రెండు స్త్రీస్ పోతాండి నాలుగు దీని అది మీకు ఎట్లా ఉందండి ఆయన అంటే నాకు కూడా అట్లాగే మీకు ఉంది మీరు ఆరు రోజులకు మీరు బండి రోజులకు ఆయనైనా బరుగు అయిపోయి ఇట్లాగే ఇది కూడా ఎప్పుడైతే అక్కడికి ఆ మకరం దాన్ని ఉందో అది తీయగా ఉంది కనుక ఆ మకరందం బాగా కడుపార త్రాగటప్పటికీ దానికి అది పరాస ఈ లోపల మన కోసం ఆగుతుంది కాలం మనం ఆటలు ఆడచ్చేమో గాని మన ఆటలు ఆడుతూ ఉంటే కాలం ఆగదు కాలం దాని పని తను చేసుకుంటా పోతా ఉంటది కాలహ కిరడతి గచ్చాయుహో కాలం తన పోతూ ఉంటది ముందుకి మన ఆయువు మాత్రం పోతానే ఉంటది కరే కారిపోతానే ఉంటది ఇది విషయం అందువల్ల ఎప్పుడైతే అది అక్కడ ఉందో బాగా భుక్తాయాస్తో అందులోనే ఎప్పుడుకో నిద్రపోతా ఉందో ఇలాగ ఏం జరిగిందో తెలుసా సూర్యాస్తమయం అయిపోయింది ఈవెనింగ్ నైట్ గా దానికి మాత్రం ఇంకా నిద్రే ఉంది గురక సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ పద్మం ముడుచుకుపోయింది సహజ ధర్మం ప్రకృతి ధర్మం దీనికి మనమేం చేయలేం సూర్యా సూర్యోదయంతో వికసించినటువంటి పద్మం సూర్యాస్తమయ సమయానికి ముడుచుకుపోతుంది ధర్మం ధర్మాన్ని మనం ఏం చేయలేం వాటిని ఉన్నట్లుగా అంతకన్నా చేసేదేం లేదు అది ముడుచుకుపోయింది అట్లా ఇప్పుడు ఏం చేయాలి దీనికి కాస్త బుత్తాయాసం తీరిన తరువాత అప్పుడు ఇక్కడ కొడకడు ఉన్నది కొడకూడదు ఇటు పోతే అటు వస్తే ఆ రేకులు ఇటు వస్తే ఈ రేకులు రేకులు తగ్గుతున్నాయి పూల రేకులు తగ్గుతున్నాయి అప్పుడు అర్థం చేసుకుంది అరే అరే అరే దీనికి కూడా కొద్ది జ్ఞానం ఉంది పర్వాలేదు ఓహో సూర్యాస్తం ఏమైపోయిందే ఎందుకని ఈ ముడుచుకుపోయింది ఇంకా నేను ఎలలేను కదా కానీ తమాష ఏంటి తెలుసా అది ఎలగలదు ఇట్ కెన్ ఈజిలీ గో కారణం దానికి అట్లాంటి ముళ్ళుండయి దాన్ని తొలిచేసి పద్మలే గనక రేకులే గనక పువ్వులే గనక వాటిని బాగా రేకులను తొలిచేసి కావాలంటే కొరికేసి బయటకు వచ్చేయచ్చు కానీ దాని తమ్మా షద్దు చూడండి ఇది ఒక ఎక్స్పీరియన్స్ కదా మా ఫ్యామిలీలో ఎవరికి రాలేదు మా హస్బెండ్కి రాలేదు మా పిల్లలకు రాలేదు ఎవరికి రాలేదు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇది వాళ్ళు ఎప్పుడొచ్చారు ఇట్లా నేనొక్కటే నేను చూడండి తమ్మాసట్లు ఇదేదో పెద్ద ఫారెన్ ట్రిప్ లాగా అని అక్కడే ఉండి ఇప్పుడు అనుకుంటుందట ఎట్లాగో ఉదయం మళ్ళీ సూర్యోదయం అవుతుంది కదా అప్పుడు పద్మం వికసిస్తుంది మంచి వాసన బాగుంది స్మెల్ బాగుండదు మంచి పర్ఫ్యూమ్ ఇక్కడ పడుకుంటాం ఇక్కడే పడుకుంటాం రేపు వెళ్ళి మన అనుభవాలు అంతా చెప్పుకుంటాం మీకు ఎప్పుడైనా జరిగిందే ఈ విధంగా నాకే జరిగింది నేను కూడా ఊహించలేదు ఎందుకంటే జీవితంలో ఏదైనా జరగచ్చు మళ్లీ మొదలు పెడతాం మన ఉపద్గతం అని ఇది హాయ్గా అనుకుంటూ అట్లాగే ఆలోచించుకుంటా ఉంది అరే తమాషగా ఉంది మంచి వాసనే స్వీట్ పర్ఫ్యూమ్ రాత్రి గమ్యతి భవిష్యతి సుప్రభాతం ఈ రాత్రి ఇట్లాగే ఉంటుందా ఏంటి రాత్రి పోకుండా ఉంటుందే రాత్రి పోతుంది సుప్రభాతం లాగా మళ్లీ సూర్యోదయం కాదా అవుతుంది భాస్వానుదేశ్యతి హ్రీహి కాబట్టి సూర్యోదయంలో సూర్యుడు వస్తారు గనక ఉదయ భాను యొక్క కిరణాలు ఒక్కసారి గనక వచ్చి ఈ పుష్పాన్ని స్పృశిస్తే మళ్లీ ఇది రేకులు ఆ విచ్చుకుంటది కదా మళ్ళీ వికసిస్తుంది ఓకే నేను ఎగిరిపోతాను అప్పుడు పోయి నా అనుభవాలన్నీ అందరితో పంచుకుందా ఇత్తం విచింతయి కోశ గమయానికి ఒక్కొక్కరికి వాకింగ్ టైం ఇప్పుడు ఉంటే ఈవినింగ్ వాకు ఒక నాలుగు గంటల పోయేవాళ్ళు ఒక ఐదు గంటల పోయేవాడు ఒక ఆరు గంటలో పోయేవాళ్ళు పాప ఇదేమో నాలుగున్నర బయలుదేరి వచ్చింది తర్వాత ఆరు గంటలే బయలుదేరి ఇంకొకటి వచ్చింది ఎవరో తెలుసా ఏనుగు ఏనుగు వచ్చింది అది అలా ఇలా పోయి వస్తు వస్తూ మధ్యలో చంద్రుడు వెన్నెల గిన్నెలంతా ఉంది చూచింది దానికి కాస్త ఆకలి అది కూడా అనుకున్నది కొద్దిగా నీళ్లు తాగుదామని అలా అలా పెట్టి తొండం పెట్టి కొద్దిగా నీళ్లు తాగింది అక్కడ ఆ తర్వాత అట్లన్నది అలా అనేటప్పటికీ అక్కడంతా పూల గీలు అవి కూడా తింటాము ఏను అని అభిప్రాయపడి అట్లన్నదట ఏ కాడకైతే ఈ పువ్వు ఏ పువ్వులైతే మన హీరో ఉండరు లేకపోతే హీరోయిన్ ఆ పువ్వులో ఉంటే ఆ పువ్వు ఉండేటువంటి కార్ని ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా అనేటప్పటికీ అది గూడొచ్చేసింది గూడొచ్చేసింది ఇంకా అసలు సూర్యుడు వచ్చినా లాభం లేదు ఏమీ లాభం లేదు ఇప్పుడు అది పైకొచ్చి అలాగే నోట్లో వేసుకొని ఆ పువ్వుని ఆ కార్ని అన్నిటినీ నవ్వులుతూ ఉంటే ఏమైపోయిందో మన భ్రమరం హాహంత హంత నలిని అది వస్తుందని ఎవరికి తెలుసు ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు కనుక రేపు ఉంటుంది అని అభిప్రాయపడిందే గాని రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు నా ప్రయత్నంతో నేను బయటికి రావాలి అని గనక అభిప్రాయపడింటే అది బయట ఉండేది సరేనా ఎందుకని రేపు ఉండకపోవచ్చు రేపు ఉంటుంది అనుకున్నది రేపు అవకాశం లేదు ఎందుకని తెలుసా ఏ భ్రమరమా అది అశ్వద్ధమే నీది కూడా అశ్వద్ధమే నీది కూడా సంసారమే నాది నాదొక సంసారం నీదొక సంసారం కాబట్టి సంసార వృక్ష కాబట్టి ఈ సంసార వృక్షం ఇట్లాగే ఉంటది ఇది శాశ్వతంగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అశ్వత్థ వృక్షానికి సంస్కృతంలో ఇంకొక పేరు కూడా ఉండదానికి చల అని కూడా అంటారు దాన్ని అంటే అశ్వత్వృక్షం యొక్క అంటే ఆ చెట్టు ఆకులు ఏవైతే ఉన్నాయో చలదళాలు అవి విచిత్రం ఒక రావి చెట్టుకు మాత్రమే గాలి ఉన్నప్పుడు ఏ చెట్టు అయినా ఊగుతుంది ఏ ఆకులైనా కదులుతూ ఉంటాయి గాలి లేకపోయినా కదిలేటువంటి చెట్టు ఏదైతే ఉందో దాన్ని రావి చెట్టు అంటారు మీరు చూసుకోండి కావాలంటే కారణం ఏంటో తెలుసా దానికి చివరిలో ఈనెలు ఉంటాయి చూసారా సన్నగా ఉంటాయి అందువల్ల అది అలా అలా కదులుతూ ఉంటది ఎప్పుడు అట్లా కదులుతూ ఉంటుంది గాలి లేకపోయినా కూడాను చెట్టు కదలదేమో గానీ ఆ యొక్క ఈనెల మాత్రం ఆకులు మాత్రం చలదళం అంటే ఎప్పుడు చెతూ ఉంటది అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఉన్నవే గాని ఉన్నప్పుడు కూడా చలనశీలాలు చలిస్తూ ఉండేటువంటివి మార్పు చెందేటువంటివి నశించిపోయేటువంటివి చలనశీలాలు అర్థమైతే అందుకని చలదళం అశ్వత్న్ని చలదళం అనడంలో కూడా ఉద్దేశం కనుక అహం వృక్షి కాబట్టి ఈ వృక్ష సంసార వృక్షస్య ఏదైతేనే ఈ సంసార వృక్షం ఉందో దీనికి ప్రేరణకర్త నేను ఇది ఉండేందుకు అవకాశం లేదు ఇది ఎలాగైనా పోతుంది కానీ ఉండేటువంటి వాడిని నేనే గనక నన్ను పట్టుకోవాలే గాని దీనికి కాదు చెట్టు అని ఎప్పుడైతే అంటున్నావు ఇది వృక్ష ఛేదింపబడేదే కాబట్టి ఎప్పుడైనా పోతుంది ఇది శాశ్వతం కాదు శాశ్వతం ఎవరు అహమేవా కాబట్టి ఇటువంటి తాను కీర్తి ఎట్లాంటిది కీర్తి పృష్టం గిరివా కీర్తి మమ కీర్తి పృష్ఠం ఇవ గిహే పృష్ఠం ఇవ్వ గిరిశిఖరం గిరేహే శిఖరం ఇవ గిరిశిఖరం లాగా నా కీర్తి నా యశస్సు ఉంది ఎందుకు గిరిశిఖరం అనాల్సి వచ్చిందో తెలుసా సముద్రం అనొచ్చు ఆ గిరిశిఖరం అయితే అందరికీ కనిపిస్తుంది అని అర్థం యశస్సును చెప్పేటప్పుడు కీర్తి గనక ఈయనకి కనిపిస్తుంది ఆయనకి కనిపించదని లేదు సముద్రం గంభీరమైంది కావచ్చు ప్రసన్నమైంది కావచ్చు విశాలమైంది కావచ్చు తీరానికి వెళ్లిన వారికి సముద్రం కనిపిస్తుంది కాని ఎప్పుడైతే ఉన్నతంగా ఉందో గిరిశిఖరం అయిందో దానిని ఎవరు చూడకుండా అవకాశమే లేదు ఆల్ కెన్ సి ప్రతి ఒక్కరు కనిపిస్తుంది ఆ యశస్సు నా కీర్తి ఏదైతే ఉందో కీర్తి పృష్ఠం ఇవా గిరేహే పృష్ఠం ఇవా అందరికీ కనిపించేటట్టుగా ఉంటుంది ఇది నా కీర్తి కాబట్టి కేవలం కొందరికి పరిమితమైనటువంటిది కాదు మల్లె పువ్వు వికసించిందనుకోండి దాంట్లో యశస్సు ఉంది ఉంది ఎవరికి అందరికీ అట్లాగే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి నువ్వు ద్వేషించినా సరే అతనికి మాత్రం సూర్యుడికి మనం మూత పెట్టలేమో అట్లాగే ఆ వ్యక్తి యొక్క యశస్సును ఆపలేము కారణం ఏంటో తెలుసా అది ఉన్నతమైనటువంటిది గిరిశిఖరం లాంటిది कनक मम कीर्ति पृष्ठ गिरे मेरी इधर दी कीर्ति यशस्वरदी अन परशस्े अंदव उन्नत यद्य विभूति मीमूर्जितवगछत्म मम तेजोश संभव ये विधम यशस्स कशस्स मत अर्जुन శ్రీమత్ ఊర్జితం ఊర్జితం ఇదంతా ఇంత ప్రకాశవంతంగా ఉంది శ్రీమత్ కాబట్టి కాంతివంతమైనది ఉన్నతమైనటువంటిది మహోన్నతమైనటువంటిది కనుక ఈ విధమైనటువంటి యశస్సు ఎక్కడ గోచరించినా కూడాను విధి తెలుసుకో ఏమని మమ తేజవంశ సంభవం అది నా తేజస్సేనని తెలుసుకో కాబట్టి జ్ఞానిలో ఏ విధమైనటువంటి ప్రకాశం మనం గోచరిస్తూ ఈ ప్రకాశము పరమాత్మకు సంబంధించిందే గాని పరమేశ్వరుడికి సంబంధించిందే గాని ఆయనకన్నా అన్యమైనటువంటి తేజస్సు కాదు గనక ఈ విభూతి భగవద్ విభూతి ఏదైతే ఉందో అదే జ్ఞానిలో కూడా మనకు కనిపిస్తూ ఉంది కనుక కీర్తి నెక్స్ట్ స్వమృతమస్ అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చేసుకో మరి ఎప్పుడైతే ఈ అశ్వద్ వృక్షం కీర్తి ఈ రెండింటిని చెప్పినప్పుడు సంసార వృక్ష ప్రేరణకర్త ప్రేరయిత అహం ఏవా అని చెప్పాడు గనక ఈ సంసారాలు నడిపేదంత తానే కదా అప్పుడు జగత్కారణం కదా మరి ఆయన కర్త ఉన్నా కాదా జగత్కారణం ఉన్నప్పుడు కర్తే కదా కదా ఏంటి గటహస్తి గటకర్త కులహట్టి కుండం చేసిన వాడు కుమ్మరి కర్తే కదా గటకర్త గతజ్ఞ కాబట్టి జగత్కర్త జగత కర్త పరమేశ్వర జగత్ కారణం కాబట్టి ఆయన కూడా కర్తే కదా మనము కర్మ చేస్తున్నాం ఆయన కూడా కర్మ చేస్తున్నాడు పరమాత్మ కర్మ చేయకుండా ఉండే ప్రశ్న లేదు ఎందుకని ఈ సృష్టి అంతా ఆయన కర్మే ఇది ఆయన సంసారమే ఆయన తయారు చేసుకున్నదే ఆయన ఇల్లే హరివిల్లు అర్థమైందే అందాల హరివిల్లు ఓకే మరి ఆయన కర్త మరి మనం కర్త నానా నేను అందుకనే ప్రేరణకర్త ప్రేరహిత కర్త కర్తనే కాదని కాదు భగవంతుడు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే కీర్తి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇదంతా కర్తరి కర్తృ లక్షణం కర్త లక్షణం ఇదంతా కూడా కాబట్టి నేను ప్రేరణకర్త అని ఎప్పుడైతే తనవు కర్త జగత్కారణం బ్రహ్మ కర్త మరి ఈ జ్ఞాని కర్త చెప్తున్నారు కదా కీర్తి అంటున్నాడు కదా కీర్తి ఎవరికి సంబంధించింది నీకు సంబంధించింది ఓకే కానీ మనం ఎట్లాంటి కర్తలము ఆయన ఎట్లాంటి కర్త అంటే మనం చేస్తే ఏ కర్మ చేసినా దాంట్లో ఇరుక్కుపోయే కర్తలం ఆయన తగులుకోని కర్త అదే ఇది తమాషా అందుకని ఏ కర్మలు చేసినా అతనికి బంధం లేదు మనకుంది తర్తారం అప్ప మాం విధి కర్తారం అవ్యయం అది అవ్యయకర్త మనం వ్యయకర్తలం బాగా అర్థం చేసుకోండి మీరు వ్యయకర్తను నేను ఎందుకంటున్నానంటే ఏ కర్మని మనం చేసిన ఈ ప్రపంచంలో కర్మ చేస్తే శక్తి క్షీణిస్తుంది ప్లీజ్ అండర్స్టాండ్ ఏ కర్మన్నా చేతున్నాను అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడి వెళ్ళిపోయినా అంటే కొంత శక్తిని పోగొట్టుకుంటాను క్లియర్ ఏ కర్మ సరే మీరు ఒక వస్తువుని ఒక చెమ్ముడు నీళ్ళు పైకెత్తినా కూడాను కర్మే దానివల్ల మీకు శక్తి పోతుంది అందువల్ల వ్యయకర్త ఎందుకు వ్యయకర్త రెండు రకాలుగా శక్తి క్షీణిస్తుంది నంబర్ వన్ ఏ కర్మ చేయాలనుకున్నా శక్తి క్షీణిస్తుంది శక్తి క్షీణించకుండా ఏ వ్యక్తి ఏ కర్మని ఈ ప్రపంచంలో చేయలేడు దిస్ ఇస్ నంబర్ వన్ కర్మ చేస్తేనే నువ్వు కర్త కర్మ చేయాలి అన్నప్పుడు శక్తి క్షీణించాలి శక్తి క్షీణించకుండా కర్మ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏమిటో తెలుసా కర్మలు చేస్తూ చేస్తూ చేస్తూ శక్తిని క్షీణింపజేసుకుంటూ ఫలాలని పొందుతూ ఉన్నాం వెరీ ఇంపార్టెంట్ కర్మలు చేస్తున్నాం కర్మల ద్వారా శక్తి క్షీణిస్తూ ఉంది తద్వారా మనం ఫలాన్ని పొందుతూ ఉన్నాం కాబట్టి ఫలాన్ని పొందిన నేను కర్మ చేశాను కర్మ చేసిన దానివల్ల శక్తిని పోగొట్టుకున్నాను క్లియర్ శక్తి వ్యయమైందా లేదా వ్యయమైతేనే శక్తి పోతూ ఉంటేనే కర్మ ఫలితాన్ని ఇస్తుంది ఇది కర్మ బాగా అర్థం చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఏ ఫలం పొందాలనుకున్నా నేను అందుకనే ఇంతకుముందు చెప్పాను మీకు నష్టాలు తెలియని లాభాలు లేవి ప్రపంచంలో అండర్స్టాండ్ అర్థమవుతుందా ఏంటో దుఃఖాలు తెలియని సుఖాలు లేవి ప్రపంచంలో నష్టాలు తెలియనిటువంటి लाभाल प्रपंच पा मनोदा पगटी एगोटा शक्त नागटी कर्मचे अभी कर्म कामें प्रधानमंत्री विषय सर शक्ति पोई कर्म फल वाश्वत गति निरोधक फल पोदे अति फलो अमेवाब कर्मचे కర్మ వల్ల శక్తి పోతుంది ఫలం వస్తుంది ఫలం పోతుంది క్యా ఏంటి ఇంకా ఇది పోయా అది పోయా కర్మ చేస్తేవి కర్త అయితే నువ్వు కర్తగా కర్మ చేయడం వల్ల శక్తి పోగొట్టుకుంటేవి ఈ శక్తిని పోగొట్టుకుని ఫలాన్ని తెచ్చుకుంటువి ఫలం పోగొట్టుకుంటేవి శక్తి పోయా ఫలం పోయా ఇక్కడ వ్యయమే అక్కడ వ్యయమే మన పేరు అవ్యయకర్త అంటే సరిపోద్దే మనం వ్యయకర్తలం వ్యయం ఇక్కడ వ్యయమే అక్కడ వ్యయమే ఇక్కడ ఖర్చే అక్కడ ఖర్చే ఇక్కడ నష్టమే అక్కడ నష్టమే ఇక్కడ శక్తి నష్టం అక్కడ ఫలం నష్టం కాలంలోనే శక్తి నష్టం దానివల్ల వచ్చే ఫలం కూడా కాలంలోనే నష్టం కాని భగవంతుడు అవ్యయకర్త ఇది తమాష అందుకని తాను చేస్తూ కర్మ కర్త కాకుండా పోలేదు కర్తే కర్మ చేస్తూ ఉండాడు అతిశయన కర్త ఆయన ఒక విశేషమైనటువంటి పద్ధతి కర్మలకు అంటనేటువంటి పద్ధతి అందువల్ల అర్జునర్తారం మా విద్ధి అకర్తారం అవ్యయం కాబట్టి ఈ జగత్తును సృష్టించడానికి నేను కర్త నువ్వు వ్యయకర్త ఇది ఇంపార్టెంట్ ప్లీజ్ ఇదొక విల్లక్షణ లక్షణం విల్లక్షణ लक्षण भगवं जगत्कार ब्रह्म कर्त जगत् आयोजे लक्षण मन कोर्तु लक्षण कालक्षण लक्षण प्लीज अहम रुक्ष पृष्ठ गिरे व ऊर्ध्व पवित्री संध्व पवित्र वाजनी व स्वृतम अस्मी కాబట్టి ఊర్ధ్వ కారణం జగత్ కారణం బ్రహ్మ ఉన్నతమైనటువంటి వాడు నెక్స్ట్ పవిత్ర జ్ఞానస్వరూప జ్ఞాన ప్రకాశం అయింది వాచనేవా సవితరేవా అంటే సూర్యుని వలే స్వమృతమశ్వి ఆయన అమృతస్వరూపుడు ద్రవిణగం సవర్చస్ ద్రవిణగం అనేది ధనవాచకం రిచస్ ద్రవిణగం సర్చసం స వర్చసం ఎప్పుడైతే ద్రవిణగం అన్నాడో ధనవాచకం అయిందో సర్వై అర్ధతే అర్ధతే ప్రతి ఒక్కడికి కావాలి ధనం సన్యాసికి కూడా కదా ఎప్పుడైతే ద్రవిణగం అన్నాడో సర్వై అర్ధ్యతే ప్రతి అర్ధించేది అర్థించేది ధనం ప్రతి ఒక్కరు ఆశించేది ధనం కాని ఈయన ధనం సవర్చసం దిప్తిమత్ ప్రకాశవంతమైనటువంటిది ప్రకాశవంతమైనటువంటి ధనం కాబట్టి ధనం రెండు రకాలు మానుషం ధనం దైవధనం మానుషం ధనం దైవధనం విత్తం రెండు రకాలు చచ్చుర్మానుషం విత్తం చక్షుషాహి అద్విందతే చక్షుర్ మానుషం విత్తం మానుషం విత్తం అనేది ఒకటి అంటే మనిషికి సంబంధించిన ధనం మానవ ధనం ఇది దేనికి కనిపిస్తుందంటే కంటికి కనిపిస్తారు కమాన్